ం శ్రీయుభ్యో నమ శ్రుతిస్మృతిపురాణనామాలయం తరుణాలయం మా భగవత్పాదశంకరం లోకశంకరం శ్రీభగవానువాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగల్యవస్థితి దానందమయ్ఞ ఆదవం సో దైవీ సంపదని గురించి మనం అధ్యయనం చేస్తూ ఉన్నాము సంపద అంటే డబ్బు పోగేసుకుని లేకపోతే ఆస్తి పాస్తులు పోగేసుకుని దాన్ని సంపదని అండం అంటారలాగా ఆ దృష్టి సరైన దృష్టి కాదు అంత ఎక్కువగా అస్థిపస్తులు ఉండడం కూడా మంచిది కాదు అమెరికాలో వార్ అండ్ బర్ఫెక్ట్ అనో ఒక సజ్జనుడు ఒక ఆయన ఉన్నారు అంటే బాగా ప్రపంచంలో ధనవంతుల్లో ఒకడు వరల్డ్స్ రిచెస్ట్ టెన్ ఉంటాను చూడండి ఆ టెన్లో ఆయన ఒకడు రెండోడో మూడోడో కొడుకు కూతురు ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళకి ఈ ఆస్తి అంతా నేను సంపాదించిందే నాకు తండ్రి నుంచి వచ్చింది పెద్ద ఎక్కువ లేదు నేను సంపాదించిన ఆస్తి మీకు ఇవ్వను తండ్రి నుంచి వచ్చింది ఏ కొద్ది ఉంది అది మీకు ఎలాగో వస్తుంది పిత్రార్జితం పుట్టింది నిష్ఠతరా స్వార్థితం ఆయన మీద ఆయన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది నేను మీకు ఇవ్వను మీకు చదువులు చదువుకోండి ఎంతవరకు చదువుకుంటానో అంత చదువు చెప్పిస్తాను అని చక్కగా వాళ్ళని చదువులు చూపించాడు కొడుకు ఎంబీఏ చదివి ఉద్యోగానికి అప్లై చేశాడు ఎక్కడ ఈయన కంపెనీలోనే ఉద్యోగానికి అప్లై చేశాడు సెలెక్ట్ చేసి పెట్టాడు చదువుకోండి కష్టపడి మీరు సంపాదించుకోండి మరి సంపాదించే కోట్లన్నీ ఏం చేస్తామంటే అంత ఛారిటీ మీకు ఎందుకంటే ఈ సొమ్మంతా మీకు ఇచ్చేస్తే మీరు జీవితంలో చెడిపోతారు పైకి రారు అని చెప్పాడు చూడండి ఎలా ఉండదు అంత చారిటీ కాబట్టి సంపదలు అన్నవి మన సమాజంలో ఇది ఒక దురభిప్రాయం ఏమిటంటే బాగా డబ్బు సంపాదించి ఇళ్ళు వాకిళ్ళు పొలాలు ఆస్తులు బంగారం రెండు వందలు అర కేజీ బంగారం ఏం చేసుకుంటారు అర కేజీ బంగారం ఏదో ముక్కు పుడక మెళ్ళో తాడు ఎలాంటివి ఏవో అరళదో పెట్టుకుని ఐదు ఆరు బంగారం ఉంటే అంతవరకు ఆర్కేజీ బంగారం అని కానీ ఏమి అసలు లడ్డు పెట్టుకుంటారు ఇది సంపద అని అనుకుంటారు అలాగే మీకు రెలిజియన్ కూడా అదే మోడల్లో పోతూ ఉంటుంది ప్రత్యేకంగా సంపద కోసం దేవుణ్ణి ఒక రూపంగా ఆరాధించడం అనేది మన దగ్గర చాలా అధికంగా ఉంటుంది లక్ష్మీ యాగం అని సన్యాసు చేయిస్తూ ఈ యాగాలు అమేజింగ్ సన్యాసులు చెప్పాలి సంపద అది అది మంచిది కాదు బంగారం మంచిది కాదు ఆ లంచాలు తీసుకోకూడదు తర్వాత కట్నాలు పుచ్చుకోకూడదు అని చెప్పాలా అక్కర్లేదా ఓ వంద మంది కూర్చొని వింటూ ఉంటే ఇటువంటి మంచి కదా అవి చెప్పరు మీకు లక్ష్మీ యాగం చేయిస్తాము మీకు సంపద బాగా వస్తుంది మీరు ఈ సాహిత్య పట్టుకుంటే మీకు బిజినెస్లో బాగా లాభాలు అని నేను ఏంటివి అంటే ఈ పిచ్చి రెలిజియన్లోకి బాగా ప్రవేశించినట్టా కాదా కాబట్టి అది కాదు సంపద అంటే సంపద అంటే శాంతి సౌఖ్యము ఆరోగ్యము ఆరోగ్యం ఫిజికల్ శాంతి మన మెంటల్ సైకలాజికల్ సౌఖ్యము ఆత్మ ఆనందం అనుకుంటున్నాం కాబట్టి ఫిజికల్గా ఆరోగ్యము సైకలాజికల్గా శాంతి స్పిరిచువల్గా ఆనందము బ్లెస్ ఇది కావాలి ఇది మీకు కావలసినవి అంతే తప్ప వల్చే సంపదలోవి కాదు ఏదో రోటీ కప్పుడ మకా అని భోజనం గూడు కత్తు బట్ట అంటారు చూడండి అలాంటివి ఉంటే సరిపడుతుంది కాబట్టి ఇది యథార్థమైన సంపద ఆ సంపద గురించి మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం దాంట్లో అభయం సత్వసంశుద్ధి జ్ఞానయోగం వ్యవస్థితి చూశాం ప్రతి క్లాసుకి చిన్న రీక్యాప్ ఉంటుంది ప్రతి క్లాస్కి ఇప్పుడు మీకు టీవీల్లో సోప్ ఓపెరా అని ఒకటి వస్తుంది దాంట్లో పన్నెండు వందల ఎపిసోడ్ అంటాడు అవి ముప్పై నిమిషాలు ఉంటుంది దాంట్లో ఎనిమిది నిమిషాలు కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి ఇరవై నిమిషాలు ఉంటుంది దాంట్లో మూడు నిమిషాలు రీక్యాప్ ఉంటుంది మీరు బాగా త్వరగా ఇవన్నీ చూసుకుంటారు ఇక్కడ కూడా క్లాసులు కూడా అదే మోడల్లో నడుస్తూ ఉంటాయి అంటే ఇక్కడ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు వన్ అండ్ హాఫ్ అవర్ క్లాస్ ఉంటుంది ఒక ఐదు నిమిషాల దాకా రీక్యాప్ ఉంటుంది ఎందుకంటే సంసారంలోంచి వస్తాం కదా ఆ సంసారాన్ని కొంచెం పక్కన పెట్టి మళ్ళీ కొంత అధ్యాత్మంలోకి ప్రవేశపెట్టడానికి ఉపాయం అన్నమాట తర్వాత సంపద అంటే ఇదేనప్ప వేరే ఈ డబ్బు దశకం అది సంపద కాదయ్యా ఇది సంపద అంటే అనే మాట ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా పర్వాలేదు సో వాటిల్లో యజ్ఞ మళ్ళీ వనసగైన్ మీరు కొంచెం ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది ఎందుకంటే సమాజంలో యజ్ఞ శబ్దానికి ఒక ఒక అర్థాన్ని వాళ్ళు ఫిక్సేటెడ్ మీనింగ్ ఒకటి ఉంటుంది యజ్ఞము అంటే సమ్ రిచ్యువల్ అర్థం చెప్తారు ఆ రిచ్యువల్స్ ఉంటాయి ఏదో ఒక దేవతలను మల్టిపుల్ దేవతలను ఆరాధించే రూపంగా ఉంటాయి శ్రౌత యజ్ఞములైతే అగ్ని వరుణుడు చంద్రుడు సోముడు పూష మిత్ర వరుణ ఇత్యాది దేవతలను ఆరాధిస్తారు ఇప్పుడు స్ట్రౌత యజ్ఞాలు కించుమించు లేవని చెప్పవచ్చు అన్నీ కూడా స్మార్త యజ్ఞాలు చేస్తూ ఉంటాను అప్పటికే యాగము క్రతువు అని ఇంకో రెండు పదాలు ఉన్నాయి మీరు విద్యార్థులు కనుక గీత చదువుకుంటున్న విద్యార్థులు కనుక మూడు ఒకటే అనుకోకూడదు యజ్ఞము వే యజ్ఞము యాగము క్రతు మూడు మూడింటికి తేడా ఉంది కొంచెం కొంచెం ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి అన్నీ రిచువల్సే కానీ తేడా ఉంది ఇప్పుడు బిర్యానీలు అన్నీ ఒకటేనా బిర్యా దమ్ బిర్యానీ అంటాడు లేదా వెజిటబుల్ బిర్యానీ అంటాడు లేదా మరో బిర్యానీ అన్నీ ఒకటే అన్నీ ఓ రకంగా ఒకటే బట్ స్కిల్ ఏదైనా డిఫరెన్స్ యాగము క్రతువు ఆ రెండు పక్కన పెట్టేసి యజ్ఞం దగ్గరకు వద్దాం క్రతువు అంటే సోమ సోమరస సంబంధం ఉన్నటువంటి రిచువల్కే క్రతువు అని పేరు సోమరస సంబంధం లేని కేవలము వండిన అన్నము పెరుగు నెయ్యి మొదలైన వాటిని ఆహుతులుగా సమర్పించేటువంటి రిచువల్స్కి యాగము అని పేరు సో సోమరథ సంబంధం గల వాటికి క్రతువులు అని పేరు అలాంటివి యజ్ఞము అంటే ఆ రకంగా పర్టికులర్ రిచువల్ అనే సెన్స్ ఒక లిమిటెడ్ సెన్స్ ఉన్నప్పటికీ యజ్ఞ శబ్దానికి విస్తృతమైన అర్థము కలదు చాలా విస్తారమైన అర్థం యజ్ఞ శబ్దానికి అందుచేతనే ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా గీతలో యజ్ఞం అంటాడు తప్ప యాగం అండవు యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోపోయం కర్మబంధన అంటాడు తప్ప యాగార్థాత్ కర్మణోన్యత్ర అని అలాగే ఇక్కడ దమ దమో యజ్ఞ అంటాడు తప్ప దమో యాగ అండవు ఎందుకంటే యాగము ఒక పర్టికులర్ రిచువల్ యొక్క పేదది యజ్ఞ శబ్దానికి విస్తృతమైన అర్థము అది మీరు గమనించాలి ఇది అకేషన్ మళ్ళీ ఈ అకేషన్ జారిపోతే ఇంకా విజేత పూర్తయ్యేపటికి మళ్ళీ రాదన్నమాట కాకపోవచ్చు కనుక నేను కొద్ది సమయం తీసుకుని మీకు వివరిస్తాను యజ్ఞోవై విష్ణు అని మీరు విని ఉంటారు వై అంటే నిశ్చయముగా యజ్ఞమనగా విష్ణువే దీనికి మన వాళ్ళు అర్థం ఏం చెప్పుకుంటారంటే వాళ్ళు ఎవరిలో హోమాలు యజ్ఞం చేస్తున్నారు పూజలుగా చేస్తూ ఉంటే అది యజ్ఞం అని పేరు పెట్టి అక్కడికి వెళ్ళేలా కూర్చొని చూస్తూ ఉండడం దర్శనం ఇప్పుడు ఆయన ఎవరిలో యజ్ఞాలను హోమాల్లోవి చేస్తూ మీరు వెళ్ళేలా కూర్చొని చూస్తే మీకేం వస్తుందండి చెయ్యాలా లేకపోతే చూడాలా చెయ్యాలి కానీ ఎవరో ఒప్పుకుంటే చెయ్యాలి చేస్తే ఉపయోగం కానీ ఊరికే అలా కళ్ళప్పటి నుంచి చూసుకుంటే ఏమవుతుంది ఏదో అవుతుంది ఎక్కువ అయితే అవనివ్వండి అలా దానికి ఆర్గ్యుమెంట్ ఏంటంటే దేవుడని యజ్ఞమై అది కాదు అర్థం అక్కడ చాలా లిమిటెడ్ సెన్స్లో అర్థం మీరు చెప్పవచ్చు అక్కడ చేస్తున్న ఆ క్రతువు కూడా ఈశ్వరస్వరూపమే కాబట్టి ఈశ్వరుని దేవాలయంలో దర్శించినట్లుగా మేము ఆ క్రతువును లేక ఆ రితువులను చూస్తున్నాము అనే లిమిటెడ్ సెన్స్లో మీరు చెప్పవచ్చు కానీ ఇట్ ఈస్ నాట్ ఇంటెండెడ్ దట్ వే ఆ వాక్యం దాని ఆ తాత్పర్యం అది కాదు సో యజ్ఞ వై విష్ణు అంటే విష్ణు అంటే ఫలానాయని చతుర్భుజ అలా చెప్పకూడదు అన్ని సందర్భాలలో కేవలం పురాణంలో ఒక స్టోరీ సందర్భంలో మాత్రమే అలా చెప్పాలి విష్ణు అంటే విశ్వం విష్ణు అంటే ఏం చెప్తారు సర్వవ్యాపకుడైన పరమాత్మ అర్థం చెప్పాలి అక్కడ విశ్వం లేదు విశ్వం విష్ణు భూత భవ్యభవత్ ప్రభు ఆ వరస అర్థం ఎలా ఉంది చతుర్భుజుడని చెప్పే అర్థంలో ఉందా సర్వవ్యాపకుడని చెప్పే అర్థంలో ఉందా సర్వవ్యాపకుడ నా ప్రవాహాన్ని చూసుకోవాలి కదా సో సర్వవ్యాపకమైన పరమాత్మకు విష్ణు అని పేరు యజ్ఞ వై విష్ణు నిశ్చయముగా యజ్ఞము కూడా విష్ణువే అన్నట్లయితే యజ్ఞమునందు కూడా వ్యాపకత్వం అనే ధర్మం ఉంటుంది యజ్ఞము విష్ణువు వ్యాపకుడు గనుక యజ్ఞము విష్ణువే గనుక యజ్ఞము కూడా వ్యాపకమై ఉన్నది సూర్యుడు యజ్ఞం చేస్తున్నాడు ప్రకృతి అంతా కూడా యజ్ఞము చేస్తూ ఉన్నది గంగానది యజ్ఞం చేస్తోందా లేదా గోదావరి యజ్ఞం చేస్తోందా లేదా నేను ఒకసారి మొన్న కృష్ణ గోదావరి పుష్కరాలకి గోదావరి స్నానాన్ని వెళ్ళాను అలాంటి సందర్భం కుదిరింది వెళ్ళాను అది పోలవరం దగ్గరికి వెళ్ళాను ఇంకా అక్కడ గోదావరి ఇంకా ముక్కలు అవ్వలేదు అఖండ అంటారు ఆ గోదావరిని చూస్తే చాలా గంభీరంగా ప్రవహిస్తోంది అది ముందుకు వెళ్ళి రాజమండ్రి దగ్గర దాని మూడు నాలుగు బ్యారేజీలు పెట్టారు నుంచి ఎన్నెన్నో కాలవలలో ప్రవహించి మొత్తం ఒక డెల్టానంతరే కూడా సస్యశ్యామలం చేయబోతోంది గోదావరి గంభీరంగా ప్రవహిస్తోంది అని నాకు అనిపించింది ఆ కాలంలో అన్నీ నేను చూశాను కనుక నాకు దాని లక్షణం కొంత తెలుసుండి అబ్బో ఈ గోదావరి చాలా గొప్పగా ప్రవహిస్తోంది యజ్ఞాన్ని చేస్తోంది గోదావరి అని అనిపించింది సరే ఓ ముంత వేసి బయటకు కాబట్టి నది యజ్ఞం చేస్తూ గోదావరి గంగా ఇత్యాది నదులున్న యజ్ఞం చేస్తూ గాలి యజ్ఞం చేస్తూ సకల ప్రాణులకు ప్రాణశక్తిని అనుగ్రహిస్తూ పృథ్వీ యజ్ఞం చేస్తూ సో ఈ విధంగా మేఘములు వర్షించి యజ్ఞాన్ని చేస్తున్నాయి సో ఈ విధంగా ఎక్కడెక్కడైతే స్వార్థచింతన లేని క్రియ ఉంటుందో దానికి యజ్ఞము అని సో ఆ విధంగా ప్రకృతంతా కూడా నిరంతరంగా యజ్ఞం చేస్తూ ఉంటాయి నిరంతరంగా బ్రేక్ ఉండదు తర్వాత మానవులను ఉద్దేశించి స్మృతికారులు శృతులు కూడా పంచమహాయజ్ఞములని విధించిన వాటిని పంచమహాయజ్ఞములు అంటారు పంచమహాయాగములు అనరు పంచమహాక్రతువులు అనరు యజ్ఞ శబ్దాన్ని పర్టికులర్గా ప్రయోగిస్తారు ఎందుకంటే అక్కడ ఏ పనిని మీరు సమష్టి కోసం చేస్తారో దానికి యజ్ఞము అని పేరు ఏ పనిని మీకోసం మీరు చేసుకుంటారో అది యాగము కావచ్చు క్రతువు కావచ్చు మీరు స్వర్గాన్ని కోరి చేసిన యాగము సోమయాగము అంటారు సోమయజ్ఞం అనరు సోమయాగము అంటారు సమష్టి కోసం చేసినట్లయితే అంటే పది మంది కోసం చేసినట్లయితే పది మంది కోసం కావచ్చు అనేక ప్రాణుల కోసం సమష్టి మీ స్వార్థం లేకుండా ఏ పని చేసినా అది మీ స్వార్థం కాకపోతే ఇంకేం మిగిలింది సమష్టి మిగిలింది సమష్టి కోసం చేసిన దానిని యజ్ఞము కాబట్టి ఈ పంచమహాయజ్ఞాలు ఎలా ఉంటాయంటే మనుష్య యజ్ఞము ఇంటికి వెళ్ళనా భిక్షగాడు కానీ సన్యాసులు బ్రహ్మచారులు మొదలైన వాళ్ళు వచ్చినట్లయితే వాళ్ళకి భోజనం ఆహారాన్ని ఇవ్వడము యజ్ఞము దాన్ని మనుష్య యజ్ఞము అంటారు భూతయజ్ఞము అని ఉంది భూతయజ్ఞము అంటే కాఫులు పిల్లులు కుక్కలు మొదలైన వాటికి ఎంతో కొంత ఆహారాన్ని సమర్పించడం దానికి భూతయజ్ఞము అని పేరు అలాగే దేవయజ్ఞము దేవయజ్ఞము దేవతలకి సమర్పించడం మళ్ళీ దేవతలు అనగా మీరు దాన్ని స్మృతి రూపంగా స్మృతులు పురాణాలలో ఆ దేవతా శబ్దానికి అర్థం కొంచెం భిన్నంగా వస్తుంది దాంతో ఎప్పుడైతే అర్థంలో మార్పు వస్తుందో అర్థంలో భేదం వస్తుందో ఆ చేసే రిచువల్ కూడా దాని క్యారెక్టర్ కూడా మారిపోతుంది ఇప్పుడు దేవత అనగా ఏమిటో మంత్రాలు ఉన్నాయి సూర్యో దేవత చంద్రమా దేవత అగ్ని దేవత వాయుడి దేవత సోమో దేవత సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు పృథివి ఆపోదేవత జలములు ఇవి దేవతలు అంటే మీకేమర్థమైంది ది పవర్స్ ఆఫ్ ది నేచర్ అవన్నీ ఎవరి పవర్స్ అవి విష్ణువు యొక్క పవర్స్ అవి అగ్ని యొక్క పవర్ కాదు అది పరమాత్మ యొక్క పవరు విష్ణు అంటే మళ్ళీ అక్కడ ఒక పెద్ద అయినా అలా వద్దు సర్వవ్యాపకమైన పరమాత్మ యొక్క పవరే అగ్ని రూపంగా మనకు ఉన్నది ఇప్పుడు ఇక్కడ ఉన్న దీపాలయంలో ఉండే లైట్ ఆ పవరు అది దేనికి దానికి ఇండిపెండెంట్ పవరా లేకపోతే ఒకే మహాశక్తి యొక్క పవరా ఇవన్నీ కూడా అలాగా యొక్క పవర్స్ ఇవన్నీ కూడా కాబట్టి సూర్యుడు చంద్రుడు పృథివీ ఇవన్నీ కూడా దేవతలు ముందు ఆ దృష్టి రావాలి మీరు మళ్ళీ దానికి రూపాన్ని పెట్టి అలా చేయొచ్చు అదంతా కూడా పురాణము స్మృతి ఇక్కడ సందర్భం అలా వద్దు ఆ సందర్భం వేరే ఇక్కడ సందర్భం ఏమిటంటే దేవయజ్ఞము అనగా ఆపోదేవత పృథివీ దేవత మీరు మొక్కలు పాతినట్లయితే యజ్ఞం అవుతుంది ఒక మొక్క పాతారనుకోండి అది యజ్ఞము దాన్ని సంరక్షించాలి పార్టీస్ వెళ్ళిపోవడం కాదు పొలిటికల్ లీడర్స్ పార్టీస్ లేదు మున్సిపాలిటీలో అప్పుడప్పుడు ఏం చేస్తాయి ఈ మధ్యలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ చూద్దాము మున్సిపాలిటీ వాళ్ళు అనౌన్స్ చేస్తారు మనకి వన వన దివసమునో ఉంటుంది వన సంరక్షణ దివసం ఓ రోజు ఓ రోజు వనానికి ఓ రోజు లవర్స్కి ఓ రోజు ఫాదర్కి ఓ రోజు మదర్కి ఓ రోజు టీచర్స్కి ఓ అలా ఎవరి రోజులు వాళ్ళకి పెట్టడం అలాగ కంటే అది పద్ధతి అంత బాగుండలేదేమో అనిపిస్తుంది దేర్ మే బి సమ్ గుడ్ ఇన్ ఇట్ ఆల్సో మొక్కలకు రోజు ఆ రోజు ఏం చేస్తారంటే అంతటా మొక్కలు పాతే లేదు తక్కపోతారు మొన్నడే గేదెలోవి వచ్చి వాటిని తొక్కేస్తాయి అలా ఉండకూడదు మనం మొక్క పాటేయమంటే అది మన నెగ్లెక్ట్ మూలంగా అది చెడిపోకూడదు పాతిన మొక్కను సంరక్షించాలి కాబట్టి ఒక మొక్కను మీరు తప్పకుండా పాతండి ఎక్కడో మొక్క పాతండి చూడండి దానికి కావాల్సిన ప్రయత్నం చేయండి మీరు మీరు ప్రోత్సహించి చేయవచ్చు మీ దగ్గరే వాచ్మన్ను ఎవరైనా ఉన్నారనుకోండి అతనికి ఒక కొద్ది రూపాయలు ఇస్తే అతను నర్సరీకి పోయి మొక్క తీసుకొచ్చి ఏదో ఒక చోట ఒకటి చూసి పాతుతాడు లేదా మీరున్న ఇంట్లోనే మీరు మొక్క పాతి ఉన్నట్లయితే గాడ్ బ్లెస్ యూ ఇంకా ఏమైనా పాత దుల్చుకుంటే పాత వస్తుంది రోడ్డు పక్కన పాతాలంటే మున్సిపాలిటీ వాళ్ళు అనుమతి తీసుకోవటాలు ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మొక్క పాతే ఏమన్నానని చెప్పేసి రోడ్డు గడ్డంగా మధ్యలో ఎక్కడో అక్కడ పాత చేయడం కాదు దానికి ప్రాపర్గా మీరు చేయాల్సిన పద్ధతిలో మొక్క పాతి అది ఒక యజ్ఞము అని మీరు తప్పకుండా గమనించగలరు మొక్కలు మేము పాతం మీరు ధన సహాయం చేయండి అని అడిగేవాళ్ళు ఎవరు కనపడడం మేము ఈ ఈ నారాయణ యాగం చేస్తున్నాం సందాలు ఇవ్వండి అని తప్ప మొక్కలు పాతున్నాం మీరు డబ్బు బండునని అడిగేవాళ్ళు ఎవరూ కనపడరు ఇట్ ఈస్ అ బిట్ ఆర్డర్ నారాయణ యాగానికి డబ్బు వసూలు చేయడం ఆల్ దట్ ఇస్ఫాయింగ్ ఇలాంటివి కూడా ఒకటి టేకప్ చేస్తే సమాజానికి కొంత శ్రేయస్సు కలుగుతుంది అది పృథివీ యజ్ఞము ఆ పృథివీ యుజ్ఞం ఇంకొకటి ఉన్నది కాదు ఇది జలయజ్ఞం ఏమిటి ఇంకుడు గుంతల నిర్మాణము అది జలయజ్ఞం మీరు ఒక చిన్న ఇంకుడు గుంతలు నిర్మాణం చేస్తే అది జలయజ్ఞం అవుతుంది నేను చాలా దుఃఖం అనిపించింది ప్రభుత్వం వాళ్ళ పర్మి రూల్ ఒకటి ఉంది ఏమిటంటే మీరు ఇంకుడు గుంత నిర్మాణం చేస్తే కానీ మీకు పర్మిషన్ ఇవ్వము వీళ్ళు ఏం చేస్తారంటే డిజైన్లో ఇంకుడు గుంత చూపిస్తారు అక్కడ ఇంకేదో పెట్టుకుంటారు అక్కడ ఓ హోల్ తీసి దాంట్లో సిమెంట్ చేసేసి దాంట్లో పంపు పెట్టుకోవటము అలాగే అదే యూస్ ది స్పేస్ట్ ఫర్ సమ్ పర్పస్ పైన కవర్ వేసేస్తారు ఇంకుడు గుంత అని డిజైన్లో చూపిస్తున్నాను నేను ప్రాపర్టీకి వెళ్ళా ఏమన్నా ఇంకుడు గుంతలు ఎక్కడున్నాయని చూపించండి అడిగా నేను చూస్తాను చూపించమని అడిగా అంటే చూ చూపించారు మేము రూల్ ప్రకారం రెండు ఇంకుడు గుంతలు తవ్వాల్సి వచ్చిందండి తవ్వేము కానీ వాటిని మూసేసి ఇప్పుడు ఇంక వేరే పర్పస్లో వాడుతున్నాము అని చెప్పారు ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి రోజు చెక్ చేయరు కదా ఆ ఇంకుడు గుంతలు వాడికి చూపించి డిజైన్లో చూపిస్తే సరిపడుతుంది వాడి ఇంటికి వచ్చినప్పుడు చూపించక్కడ డిజైన్లో చూపిస్తే సరిపడుతుంది ఒకవేళ వాడు ఆ ఇంజనీర్ ఇంటికి వచ్చి చూసినప్పుడు చూపించి మొన్నాడు మీరు ఇంకో దాన్ని కన్వర్ట్ చేసేస్తారనుకోండి వాట్ విల్ హీ అలా చేయకూడదు మీరు ఒక ఇంకుడు గుంత నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలి తర్వాత డిజైన్లో వాడు రూలు టెన్ బై ఎయిట్ బై అనుకోండి వీడు ఫోర్ చేస్తారు కక్కుర్తే అంతా కక్కుర్తే అలా చేయకూడదు ఆ ప్రాపర్టీ యొక్క విస్తీర్ణానికి తగ్గట్టుగా ఒక ఇంకుడు గుంత నిర్మాణం చేయాలి అది ఎలా నిర్మాణం చేయాలంటే కక్కుట్టి పడకూడదు దానికి సిస్టమాటిక్గా సైంటిఫిక్గా ఎలా నిర్మాణం చేస్తే ఆ ప్రిమిసిస్లో పడ్డ వర్షపు చుక్క వర్షపు నీరు ప్రతి చుక్క నేలలో కింకుతుందో అలా ప్లాన్ చేసి చేయాలి ప్రతి సంహకుడు అదొక యజ్ఞం తప్పక చేయండి కాబట్టి ఈ యజ్ఞములు ఈ విధంగా ఉంటాయి తర్వాత అగ్నిలో ఆహుతి చేస్తే అది యజ్ఞం శ్వాహాన్ని హోమంతులు చేశారనుకోండి అది కూడా యజ్ఞమే కదా యజ్ఞంలో ఒక అంశం అని మనం అనుకున్నాము ఇంతేకాదు నోట్లో ఆహుతి చేస్తే కూడా యజ్ఞమే అంటే భేదలకు అన్నాన్ని సమర్పించారనుకోండి అది యజ్ఞం అవుతుంది మనుష్య యజ్ఞము అంట అలాగే చెవులలో ఆహుతి చేసినట్లయితే యజ్ఞం అవుతుంది చెవులలో ఆహుతి అంటే విజ్ఞానం శ్రవణము నరేంద్ర మోడీ గారు ఒక కొత్త స్కీమ్ ఒకటి పెట్టారు అది ఇంకా ఇప్పుడే ఆరంభమైంది ఇంకా పాపులర్ అవ్వడం తర్వా ఆ స్కీమ్ పేరు విద్యాంజలి అని పేరు నా మటిక్కి నేనే ఆ స్కీమ్లో పార్టిసిపేట్ చేద్దామా అని నాకు అనిపించింది ఆ స్కీమ్ చూసినప్పుడు కానీ మళ్ళీ నా కన్ఫర్మేషన్ చూస్తుంటాయి తర్వాత నాకు ఇప్పుడు ఆ సబ్జెక్ట్ గుర్తుందో లేదో అనే డౌట్ వచ్చి నేను ఆగాను తర్వాత ఇటు తిరుగుతూ ఉంటాను స్టేబుల్గా ఉండను నేను ఇన్ని సమస్యలు ఉన్నాయి ఆ స్కీము మీరు మీలో కొందరైనా ఆ స్కీమును పరిశీలించి మీ సేవలు అందించవచ్చు ఆ స్కీమ్ ఏమిటంటే దగ్గరలో ఉండే స్కూల్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ వాళ్ళకి మీరు ఏదైనా పాఠం చెప్పగలిగితే వాళ్ళనికి ఒక క్లాసు లేదా రెండు క్లాసు టీచర్స్ చెప్తూనే ఉంటారు అక్కడ ఆ స్కూల్స్కి సంబంధించినటువంటి అధికారులు ప్రిన్సిపల్ ఎట్సెట్రా They are advised to take help from the local public. Because if you are not going to switch to the channel, you are invited. Enroll you. If you are going to volunteer one day, one day, one class, or two classes, or two days, or two days, or two days, or two days, or three days, or two days, or two days, or three days. If you are going to volunteer one topic, you will be able to give you an opportunity to give you an opportunity. అది ఎటువంటి టాపిక్ అయి ఉండాలంటే అక్కడ నుండే లోకల్గా టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిలబస్లో భాగంగా చెప్పేది కాదది సంథింగ్ ఎడిషనల్ వాళ్ళకు ఉపయోగపడేటువంటి ఎడిషనల్ టాపిక్ మీరు చెప్పి రావాలి దానికి మీకు వాలంటరీ సర్వీస్ చేసినట్టుగా రికగ్నేషన్ అవుతుంది తప్ప దానికి మీకు రెన్యూమరేషన్ ఏమీ ఉండదు దీనికి విద్యాంజలి అనిపారు అంజలి అంటే సమర్పించడం కదా విద్యాంజలి నేను వెస్ట్రన్ సొసైటీస్లో చూశాను వాలంటీర్ వర్క్ అన్నది అక్కడ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మీరు తిరుపతి దేవస్థానం వెళ్ళారనుకోండి అక్కడ సేవా విభాగ్ అనటు ఉండి అక్కడ వాలంటీర్స్ ఎన్రోల్ చేసుకుంటాను ఆ వాలంటీర్స్కి ఏమో రూల్స్ ఉంటాయి వాళ్ళు డ్రెస్ వేసుకోవాలి ఈ రకమైన కీలకం పెట్టుకోవాలి అక్కడ ఇబ్ర మహోత్సవాల్లోనూ మరో ఈ రకమైన సేవా కార్యాలను వారు చెయ్యాలి అని అలా ఉంటుంది సేవా వాలంటీయర్ ఈ పుట్టుపర్తి బాబా గారు కూడా అటువంటి వ్యవస్థని బాగా ఎంకరేజ్ చేసేవారు చాలా సమర్థవంతంగా నిర్వహించేవారు టీటీడీలో కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ చాలా సమర్థవంతంగా నిర్వహింపబడుతూ అయితే అక్కడ వాలంటీర్స్ చేసే సేవ కూడా రిచువల్స్ రూపంగా సేవ ఉంటుంది ఇట్ ఈస్ ఫైన్ కానీ సమాజంలో విద్య రూపంగా మీరేమైనా సేవ చేయగలుగుతారా చేస్తే అది యజ్ఞమవుతుంది కాబట్టి యజ్ఞ శబ్దానికి ఈ విధంగా విస్తృతమైన అర్థాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది దీని మీద యజ్ఞాన్ని పురాణం ఎలా చూస్తుంది వేద మంత్రాలు ఎలా చూస్తాయి ఆ భేదం ఉన్నది రెండింటికి తేడా కాంప్లిమెంటరీ అని మీరు అనుకోవచ్చు చూసినట్టుగా వేదమంత్రం చూస్తే రిపిటేషన్ అయింది కదా అది కాంప్లిమెంటరీ పురాణంలో యజ్ఞము అనగా ఒక అగ్నిని వేల్చి ఆహుతులను సమర్పించుట మాత్రమే యజ్ఞముగా పరిగణింపబడుతూ ఉంటుంది పురాణ దృష్టి అలా ఉంటుంది దాన్ని పురాణ దృష్టి అంటారు దార్శనిక దృష్టి అనేది వేరే ఉంటుంది సరిగ్గా అలాగే ఉండాలనే పురాణ దృష్టి వ్యాప్యము అంటే లిమిటెడ్గా ఉంటుంది రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది దార్శనిక దృష్టి వ్యాపకముగా ఉంటుంది విస్తారంగా ఉంటుంది ఈ వ్యాప్యమైన దృష్టి కూడా దాంట్లో అంతర్భాగం అయితే అవ్వచ్చు కూడా వ్యాపకముగా ఉంటుంది ఆ వ్యాపకమైనటువంటి దృష్టిలో ఈ వ్యాప్యం అంతర్గతమైతే వండర్ఫుల్ ఇప్పుడు యజ్ఞము పేరుతో మీరు అక్కడక్కడ ఎన్టీఆర్ స్టేడియం మొదలైనటువంటి పబ్లిక్ గ్రౌండ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ యజ్ఞం చేస్తారు పెద్ద పెద్ద కుండములు అగ్ని కుండములు నిర్మాణం చేస్తారు చాలా పెద్దవి నిర్మాణం చేస్తారు విశాలంగా ఉంటాయి లోటుగా ఉంటాయి అదే స్పిరిటీ ఇంకుడు గుంతల్లో ఉంటే బాగుండని నేను అనుకుంటూ ఉంటాను పెద్ద పెద్ద కుండములు మీరు నిర్మాణం చేస్తే దాంట్లో వేసి కలప చాలా ఎక్కువ కలప పడుతుంది పెద్దది కింద చేసి పెడితే దాంట్లో ఎంత కలప వేసినా అది అలా నింగుతూ ఉంటుంది ఆహుతులు మీరు ఎంత వేసినా వీడియోలోకి మంటలు రావాలి అంటే మీరు కొద్దిగా వేస్తే వర్కౌట్ కాదు అది చాలా ఆహుతులు పోస్తూ ఉంటే కానీ వీడియో తీసేందుకు అనుకూలంగా ఉండదు అలాగా అంత పెద్ద ఎత్తున అలాగా కుండాలు తీయటము అది కూడా కొంత యజ్ఞం చేసి వాళ్ళు ఆ రకమైనటువంటి బిగ్గర్ బిగ్గర్ ఈజ్ బెటర్ అనే యాటిట్యూడు కొంచెం తగ్గించాల్సి ఉంటుంది బిగ్గర్ ఈజ్ నాట్ బెటర్ కర్మ దగ్గరికి వచ్చేప్పటికీ విధి ఈజ్ ఎవ్రీథింగ్ విధి విధానంగా చేశారా లేదా అన్నది ముఖ్యమే తప్ప బిగ్గర్ ఈజ్ బెటర్ అనే రూలు కర్మ విషయంలో తప్పు ఇది కరెక్ట్ రూలు కాదండి కర్మ విషయంలో విధి విధానంగా చేశారని ఓ మహాత్ముని కలిశాను నేను కాకినాడలో వెళ్ళినప్పుడో కలిశాను ఆయన చెప్పాడో మాట ఆయన చెప్పిన మాట తూ నా బొల్డు నేను చెప్పింది కాదు ఆయన చెప్పింది మీరు చెప్పింది విష్ణు సహస్రనామ పారాయణ అనేది ఎందుకు ఎంకరేజ్ చేస్తారంటే Allah means that Allah suddenly met an invitation to pile the room, but be left for something that will happen, an idea should come back with. But what is the idea? An abonnement, to know you are a child who wants to know a book, and to know the truth, when someone else has a problem. He's the word AAD 것이 by brilliant and tense, a revolution through his 생 BHACHET and AI. అయితే విష్ణు సహస్రనామ పారాయణ వల్ల కొంత అపూర్వం ఉంటుంది కొంత భావన దానికి జోడించి అర్థాన్ని భావన చేస్తూ చేయడము దానికో కొంత అపూర్వము అంటే దాని నుంచే ఒక కొంత పుణ్యప్రాప్తి అవన్నీ ఉంటాయి కానీ ఆ మహాత్ముడు చెప్పినటువంటి పాయింట్ను కూడా మనం ఓపెన్ మైండ్ తోటి స్వీకరిస్తే కూడా దాంట్లో ఒక శోభ ఉంటుంది ఎందుకంటే మీరు పారాయణ చేసేప్పుడు సరిగ్గా చేయట్లేదనుకోండి అంటే మీ ఉచ్చారణ అసలు దాని పర్పస్లే ఉచ్చారణ సరదా శుద్ధం అవటము ఇప్పుడు పిల్లలకి శ్లోకాలు నేర్పుతారు పని చేత పలికిస్తారు సో జ్ఞానానందం అయం దేవం అని పలకమంటారు వాడు కనుక కరెక్ట్గా పలికితే వాడి జీవితంలో జ్ఞాన శబ్దాన్ని ఎప్పుడూ కరెక్ట్గానే పలుకుతూ ఉంటాడు వాడు జ్ఞానానందం అలా కాదమ్మా చూడు జాతిలో చూడు జ్ఞానానందం అని పలికిస్తున్నాడు అభయం సర్వభూతేభ్య అనే శ్లోకం చెప్తారు ఇప్పుడు అభయం సర్వభూతేభ్య అంట కాదుగా నాన్న భూతేభ్యుగా కొంచెం ఒత్తి పలకాలమ్మా బా భలుకు అని వాడికి పలికిస్తారు సో ఆ విధంగా మీ ఉచ్చారణ సంస్కృత శ్లోకోచ్చారణ తెలుగులో స్ట్రీట్ లాంగ్వేజ్ ఉచ్చారణ కంటే ఒక స్థాయి హయ్యర్ అవుతుంది వీధిలో వెళ్ళేప్పుడు మీరు అదే ఇలా రాకపోవాలి అలా మాట్లాడి దాంట్లో పెద్ద ఉచ్చారణ ఇటు ఉన్నట్టున్న నడిచిపోతుంది సంస్కృత శ్లోకముల యొక్క ఉచ్చారణ దగ్గరకు వచ్చేప్పటికీ దాని పేరే సంస్కృతము అంటే చాలా సంస్కరింపబడిన భాష ప్రాకృతము వెర్సస్ సంస్కృతము ప్రాకృతం అంటే స్ట్రీట్ లాంగ్వేజ్ సంస్కృతం అంటే లాంగ్వేజ్ ఆఫ్ ది స్కాలర్ అండ్ లాంగ్వేజ్ ఆఫ్ ది నాలెడ్జ్ అట్సెట్రా కనుక దాన్ని ఉచ్చేదించేప్పుడు వెరీజ్ సమ్ ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ ఫర్ దాట్ దానిని మనకు నేర్పడం కోసం ఈ పారాయణ శిస్టమ్ వచ్చిందని ఒక ఆయన చెప్పాడు నాకు పెద్ద ఫిలాసఫర్ ఆయన ఏం సామాన్యుడు కాదు పెద్ద విద్వాంసు కాబట్టి ఇట్స్ ఓకే దేని పాయింట్ ఏంటంటే కాబట్టి మీరు చేసి పారాయణకి ఇప్పుడు ఒక ఎడిషనల్ అడ్వాంటేజ్ ఒకటి వచ్చింది ఎప్పుడు వస్తుంది అడిషనల్ అడ్వాంటేజ్ ప్రొవైడెడ్ యూ రిసైట్ ప్రాపర్లీ విష్ణు విష్ణుతో షట్కారు భూతభంజ భగవత్ ప్రభువు అన్నారనుకోండి పోయిందంత తుస్తు అయితే విద్వాంసుడు హర్షం తెలుసున్నవాడు ఎవడో ఏడు భూతభంజ భగవత్ ప్రభు ఏమిటండి శంభో స్వయంభో వాటి శంభో స్వయంభో వీ ఫైండ్ గుడ్ వీ హెయిర్ గుడ్ శంభో అనొద్దు అది అంటే సరిపడుతుందా కాబట్టి ఉచ్చారణ మహాప్రాణ వర్ణాల విషయంలో కానీ మరో దాంట్లో కానీ ఉచ్చారణ స్పష్టంగా చక్కగా ఉండాలి వర్ణక్రమ దోషంలో ఉండకూడదు ఉచ్చారణ దోషం ఉండకూడదు మంత్రమైనట్లయితే సుస్వరంగా ఉండాలి సుస్వరమైన వేద మంత్రోచ్చారణ పారాయణకి ఈ లక్షణాలు ఉండాలి వేద వేద పారాయణ అంటే సుస్వరంగా ఉండాలి విష్ణు సహస్రనామ పారాయణ అంటే మంచి వర్ణ ఉచ్చారణ బాగుండాలి అలా అందంగా బాగుండాలి సంగీత సంగీత ప్రధానంగా ఉందా లేదా అన్నది అప్ టు యూ మీరు దానికి కొంత చక్కటి సంగీతాన్ని కనుక పెట్టినట్లయితే అది కూడా శోభయం నిజానికి ఇదంతా ఏం ఆ ఉచ్చారణ మీరు ఏదో టాపిక్ ఎక్కడి నుంచి వెళ్ళింది సో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు విష్ణు సహస్రనామాన్ని రికార్డు చేయాలనుకున్నప్పుడు కంచు కామకోట పెద్ద స్వామిని పిలిచి చూడు నువ్వు విష్ణు సహస్రనామాన్ని రికార్డు చేయడానికి కంగారు పడకు ముందు ఒక పండితుల దగ్గర నీ ఉచ్చారణ వెరిఫై చేసుకోమని చెప్పాను అంటే ఏ పండితులు పండితులు ఉన్నారుగా అక్కడే ఉన్నారు ఎక్కడికే వెళ్ళాల మఠంలోనే ఉంటారు పండితులు ఎవడో ఒక పండితుల దగ్గర కూర్చుని ఒక వారం రోజులో పది రోజుల్లో కూర్చుని ఉచ్చారణ సరి చేసుకుని పాడింది అంచేతనే ఎమ్మెల్యే శుభలక్ష్మి గారు విష్ణుశాస్త్రి నామం ఇట్ ఈజ్ మోస్ట్ అథెంటిక్ ఉచ్చారణ అలాగే ఈ ఊళ్ళో గంగాధర శాస్త్రి గారని ఒక సజ్జనుడు ఉన్నారు ఆయన భగవద్గీతని గానం చేశారు ఆయన గానం చేసే ముందు ఓ విద్వాంసు దగ్గరికి వెళ్ళి నేను గీతను గానం చేస్తున్నానంటే చూడు నువ్వు కంగారు పడకు రికార్డు చేయకు నా దగ్గరికి వచ్చే ముందు నువ్వు ఓ చాప్టర్ చదవమని చెప్పారు అతను వెళ్ళి ఆయన వెళ్ళి చదివాడు చదివితే ఆయన ఏమని చెప్పారంటే ఆరు వందల తొంభై తప్పులు పలిగామని చెప్పారు అంటే అయ్యో అలాగా నేను సరిదిద్దుకునే అప్పుడే గానం చేస్తాను ఆయన కూర్చొని సరిదిద్దుకుని ఆ పండితుడు ఎస్ నువ్వు బాగా చదువుతున్నావు దాన్ని ఇంకా ఇప్పుడు రికార్డ్ చేసుకో అని చెప్పినప్పుడు ఆయన రికార్డు చేశాకట ఈ దృష్టాంతాలు ఎందుకు చెప్పానంటే మీరు పారాయణ చేసేప్పుడు గమనించదగ్గ అంశాలు కొన్ని కలవు ఇది స్లైట్లీ డైగ్రెషన్ కాబట్టి మీరు విద్యాంజు చక్కగా మీ కంఠంలో ఉన్నటువంటి శక్తిని ఉపయోగించి పది మంది విద్యార్థులకు విద్యను అందజేసే ప్రయత్నం మీరు చేస్తే అది యజ్ఞమవుతుంది సో ఈ విధంగా కాబట్టి పురాణ దృష్టి వర్సెస్ దార్శనిక దృష్టి పురాణ దృష్టి యజ్ఞము అంటే చెప్పాను ఉండము ఆహుతులు సమర్పించుట ఇత్యాది దార్శనిక దృష్టి ఏమిటంటే యజ్ఞశబ్దానికి దార్శనిక దృష్టి చెప్తున్నాను ఈ దార్శనిక దృష్టి పేద మంత్రాల్లో మీకు కనపడుతుంది దీన్ని బాగా హైలైట్ చేసినటువంటి వాళ్ళు స్వామి రామ తీర్థ ఆ దార్శనిక దృష్టి అది ఎలాగంటే ఇప్పుడు చేతులు ఉన్నాయనుకోండి చేతులలో బలము కలదు చేతుల్లో బలం ఉంటుందిగా బలం అంటే ఎలా చూపిస్తారు ఇప్పుడు ఈ బలము ఈ బలమునకు దేవత ఇంద్రుడు ఇంద్రోమే బలే శ్రిత ఈ ఈ దేవత ఈ బలానికి దేవత ఇంద్రుడు కళ్ళలో చూపు ఉంటుంది దానికి దేవత సూర్యుడు నోటిలో వాక్కు వాగింద్రియం ఉంటుంది దానికి దేవత అగ్ని అగ్నిముఖావై అని అగ్ని దానికి దేవత తర్వాత అలాగే అన్ని ఇంద్రియములలో మనస్సుకి దేవత చంద్రుడు బుద్ధికి దేవత బృహస్పతి బృహస్పతి గురుగ్రహం కాదు అది వేరు వేరు బృహస్పతి అంటే వైదిక దేవత మళ్ళీ వీరు గురుగ్రహం అని భ్రమపడతారేమోనని కాదని చెప్తున్నా సో ఈ విధంగా బృహతి వాక్ వాటెవర్ సో బృహస్పతి ఈ రకంగా దేవతల గలరు ఇప్పుడు మీ దేహంలో ఉండేటువంటి ఏ వివిధ శక్తులు ఆ శక్తులు వాటిని అధ్యాత్మము మీ లోపల ఉంటాయి దేవత అంటే అధిదైవము అధిభూతము మధ్యలో ఉంటుంది చూపు చూపుకి దేవత సూర్యుడు అన్నారనుకోండి చూపు అధ్యాత్మం సూర్య దేవత అధిదైవము సూర్యమండలము అధిభూతము ఓకే అర్థమైందండి ఘ్రాణమునకు దేవత పృథివీ అంటే ఘ్రాణము అధ్యాత్మము పృథివి అనే పేరుతో మనము కొలిచే ఒక చైతన్యతత్వము దేవత మనం ఎదురుకుండా కాళ్ళ కింద ఉన్నటువంటి నేల అధిభూతం గంగా అని మీరు అన్నారనుకోండి జ్ఞాన గంగా అది అధ్యాత్మం జ్ఞానం ఉంటుందిగా మీ లోపల అదే గంగా అది అధ్యాత్మము అక్కడ ప్రవహించే నది అధిభూతము ఆ నదికి దేవత అధిదైవం చూడండి ఇప్పుడు యజ్ఞం అనగా డెఫినేషన్ ఏమిటంటే దార్శనిక దృష్టిలో అద్ అధ్యాత్మమును అధిదైవమునందు సమర్పించుట యజ్ఞమనము అది యజ్ఞానికి నిర్వచనం కాబట్టి నా చేతులలో శక్తిని సకల జగత్తు యొక్క క్షేమం కోసం నేను సమర్పిస్తాను అది అది యజ్ఞం నా వాగింద్రియంలో ఉండే ఒక పవర్ ఏమిటా పవరు యుక్తియుక్తంగా మాట్లాడడం అదే కదా వాగింద్రియానికి ఉండే పవర్ అదే కదా తలా తోకా లేకుండా మాట్లాడేడు అనుకోండి తలా తోకా ఉండదు ఏదో ఎత్తుకోడు అలా మాట్లాడేడు అది ఆ వాగింద్రియంలో ఎవరికి ఉపకారం యుక్తియుక్తంగా మాట్లాడి ఆ మాట్లాడే పవర్ని సమాజానికి సమర్పించటం అది యజ్ఞం అలాగే ఇతర అవయవముల యొక్క శక్తిని ఆ అధిదైవ రూపంగా సమాజమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ విష్ణువుకి సమర్పించడం దాన్ని యజ్ఞము అంటారు యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన మీరు చేసే కర్మ అధ్యాత్మమును అధిదైవమునందు సమర్పించుట అనే యజ్ఞ రూపంగా ఉన్నట్లయితే ఆ కర్మ మిమ్మల్ని బంధించదు మీరు చేసే కర్మ మీ స్వార్థం కోసమే మీరు చేసుకున్న సందర్భంలో అది మిమ్మల్ని బంధిస్తుంది అయితే మీరు భోజనం మేము భోజనం చేయక్కర్లేదా అని మీరు అడగద్దు మీరు భోజనం ఎందుకు చేస్తున్నారు అదే అడగండి నన్ను అడగద్దు మీరు మీరే అడగండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు భోజనం ఎందుకు చేస్తున్నారు నాకు భోజనం చేస్తే కడుపు నా దేహమే నేను దీన్ని పరిరక్షించుకోవడమే నా జీవిత ధర్మం జీవిత లక్ష్యం అందుకోసం భోజనం చేస్తున్నాను అంటే అది యజ్ఞం అవుతుంది ఆ కర్మ మిమ్మల్ని బంధిస్తుంది నేను భోజనం చేస్తున్నది దేహధారణ కోసం దేహయాత్ర కోసం భోజనం చేస్తున్నాను ఈ దేహంలో వేసినటువంటి ఎనర్జీతోటి నేను పది మందికి ఉపయోగపడే పని చేస్తాను అంటే ఆ భోజనము అది యజ్ఞం అవుతుంది అదే భోజనం ఇప్పుడు ఇల్లు చురుస్తున్నారనుకోండి ఇల్లు చుడుస్తున్నావు నాకు జీతం ఇస్తాను కాబట్టి చూడుస్తున్నాను అంటే అది కర్మ అవుతుంది బంధిస్తుంది జీతం చాలలేదనే బెంగా అందరికీ ఉండలే ఉంది కదా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు జీతం తక్కువ అనే బెంగ అందరికీ ఉందా లేదా అదే బంధం అంటే అలా కాకుండా ఈ తుడిచేది సమాజ సేవ కోసము అంటే అది తుడవడమే ఒక యజ్ఞమవుతుంది ఇది దార్శనిక దృష్టి యజ్ఞభావనను దార్శనిక దృష్టితో చూసి చూసిన ఒక కవిత గలదు ఆ కవిత చదివేస్తే ఎంతోసేపడ్ మీరు రెండే నిమిషాలు సో ఆ కవిత చదివేస్తే మీకు యజ్ఞము యొక్క దార్శ్యం యొక్క దృష్టి అర్థమైపోతుంది అక్కడతో యజ్ఞ టాపిక్ పూర్తి చేసి మనం ముందుకెళ్ళిపోదాము ఈ కవిత పేరు ఆత్మయజ్ఞము ఆత్మ అంటే తాను తాను తనను తాను సమర్పించుకుంటా దాని యజ్ఞం ఉంట యజ్ఞం సో ఇప్పుడు పరస్సులోకి ఓ పావలా తీసి ఇవ్వడం ఇంకో పావలా తీసి ఇవ్వడం ఇంకో పావలా తీసి ఇవ్వడం అది రిచువులు అవుతుంది పరిస్థితి చేయడం యజ్ఞం అవుతుంది నీకు తేడా చెప్తున్నా పావలా పావలా రెండోలు పోయి తీసుకురా తమ్ముడు వరకు పరిస్థితి చేశారు పరేపీ ఆత్మయజ్ఞం అంటే తను ఏదో కొంత పని చేసి నేను ఇది ఇచ్చాను ఇచ్చాను నేను అలాగే బోర్డులోవి పెట్టించుకుని అది పుణ్యకరం అవుతుంది రాజస్వరూపంగా ఉంటుంది స్వార్థం కోసం వినియోగం వస్తుంది పుణ్యం కూడా బంధిస్తుంది అల్టిమేట్గా కాబట్టి ఆత్మయజ్ఞము ఈ నా దేహంలోని ప్రాణశక్తి ఓ మాతరిస్వ మాతరిశ్వ అంటే వాయుదేవుడు జగద్వ్యాపకుడమగు నీకు అంకితము ప్రాణశక్తికి దేవత ఎవరు వాయుత నా ప్రాణశక్తిని నీకు అంకితం చేస్తున్నాను ఈ నా చూపును ఓ ఆదిత్య నేను నీ చూపుతో కలిపి వేస్తున్నాను అంటే చక్షుషక్షు అన్నట్టుగా ఈ నా మనస్సును ఓ చందమా నీకు స్వంతం చేస్తున్నాను నా ఈ చేతులను ఓ ఇంద్ర నీవు నీ జగద్వ్యాపారానికి వాడుకో నా ఈ కాళ్లను ఓ త్రివిక్రమ కాళ్ళకి విష్ణువు కాళ్ళకి దేవత విష్ణువు అదేదో విష్ణువుని తక్కువ చేసి పెట్టామనుకోకండి హెడ్కి దేవత బృహస్పతి కాళ్ళకి దేవత విష్ణువు చేతులకి దేవత ఇంద్రుడు అరే విష్ణువుని తక్కువ చేసి పెట్టాను తక్కువ ఏం చేయలేదు ఏం కాళ్ళు తక్కువ తక్కువ ఏం చేయలేదు అదంతా కూడా రాంగు దృష్టి కాళ్ళకి దండం ఎందుకు పెడతాలో తెలుసుదా విష్ణువు దేవత కనుక అందుకోసం కాళ్ళకి దండం పెడతారు సో నా ఈ కాళ్లను ఓ త్రివిక్రమా ఆ త్రివిక్రమాన సంబోధన సార్థక సంబోధన సిగ్నిఫికెంట్ సంబోధన అంటారు ఓ త్రివిక్రమా నీవు స్వీకరించి బ్రహ్మాండాలను అతిక్రమించు నా ఈ బుద్ధిని ఓ బృహస్పతి నీ లోక కళ్యాణ కార్యానికి వాడుకో నా ఈ దేహము ఓ పంచభూతములాగా మీది మీకే సమర్పిస్తున్నాను ఓ ఉపనిషత్ ప్రతిపాద్య బ్రహ్మమా ఈ అహంకారాన్ని నీలో విలీనం చేసుకో అది కూడా యజ్ఞమే అహంకారాన్ని హోమం చేస్తారు అలాంటి యజ్ఞము దానికి విరజా హోమము అనిపారు ఇక్కడ ఇక ఏమి మిగిలింది అన్నీ సమర్పించిస్తే ఇక్కడ ఏం మిగిలింది ఏం మిగలేదు అన్నీ సమర్పించడం అయిపోయింది చూపించుగా జ్ఞాన యజ్ఞము అనిపారు ఈ జ్ఞాన యజ్ఞంలో సర్వాన్ని సమర్పిస్తారు కనుక దీనికి సర్వమేధము అని పేరు ఈ సర్వమేధంలో సర్వమేధం అనే పేరు శుక్ల నుంచి వచ్చింది దానికి సర్వమేధం ఆ నామము యజుర్వేదంలో శుక్లయ యజుర్వేదంలో కాబట్టి ఈ జ్ఞానయజ్ఞంలో ఈ సర్వమేధంలో భేదాలన్నీ విలీనమైనాయి ఇదే బ్రహ్మయజ్ఞం బ్రహ్మయజ్ఞం అని ఒకటి ఉన్నది బ్రహ్మయజ్ఞాన్ని మన వాళ్ళు ఒక రిచువల్ కింద మార్చేశారు బ్రహ్మయజ్ఞము అంటే బ్రహ్మ అంటే సర్వవ్యాపకమైన పరమాత్మ ఆ పరమాత్మకి మీరు ఏదైనా సమర్పిస్తే దాన్ని బ్రహ్మయజ్ఞం అంటారు మన వాళ్ళు రిచువల్ కింద మార్చేశారు అంటే ఏం చేస్తారు మడికట్టు కూర్చొని యజుర్వేదంలో ఓ మొక్క చేయట్లో వాయుస్తో వాయుస్తాటర్ పోయితోనే ఓ ముక్క శుక్ర యజుర్వేదంలో ఓ ముక్క అరముక్క రుగ్వేదల్లో ఓ మొక్క రేపు ఓ హీతంలో ఓ ముక్కది అనేసేయటం తర్వాత సామవేదల్లో ముక్క సున్నోలు ఏవి రహిస్తా ఓ భక్కది అని ఏటాం అన్ని ముక్కలు అయిపోయా ఇంకా పాణి అభివృద్ధి రాదాయి కాగితే గుణా అనే కడిగి పాణి అయిపోయాడు రెండు శ్లోకా రెండు సూత్రాలు అలాగా అన్నీ ఓ ముక్కది ఓ ముక్కది ఓ ముక్కది చెప్పేసి పరమేశ్వర ఆర్పణ వస్తున్నాను ఆజమనం చేసి కూర్చుంటాడు బ్రహ్మయజ్ఞం చేశానంటాడు ఓర్ని బ్రహ్మయజ్ఞం కూడా నువ్వేం చేసేవరా బ్రహ్మయజ్ఞం అంటే ఇప్పుడు ఇవన్నీ వల్లించారంటాడు ఇదే కన్వర్టెడ్ ఏంటి రిచువల్ ఆ రిచువల్లో స్పిరిట్ తీసుకోవాలి ఊరికే రిచువల్లా చేసి కూర్చోవడం కాదు పిచ్చి పిల్లికి బిత్సం పెట్టకుండా రోజు బ్రహ్మయజ్ఞం చేస్తున్నానంటే అది బ్రహ్మయజ్ఞం ఎలా అవుతుంది పిల్లిలో బ్రహ్మ ఉన్నాడు కదా మరి ఆ పిల్లికి బిత్సం పెడితే అది బ్రహ్మయజ్ఞంలో ఓ భాగం అవుతుంది కాబట్టి ఎవ్రీథింగ్ అలా రిచువల్ కింద చేయటం కాదు దాన్ని ఇప్పుడు మొక్కపాతం అన్నారనుకోండి సో ఓషధే త్రాజస్వయనం అంటే మంత్రాలు ఉన్నాయి నాహం ఖన ఖనామ్యహం అంటే ఏదో మంత్రాలు ఉన్నాయి ఏదో శ్లోకాలు ఉంటాయి సో అశ్వత్థ సర్వ వృక్షానాహం అంటే ఏదో వైద్యం ఉంటుంది అది చదివేసి చూడవా అదే మొక్క దట్ ఈజ్ నాట్ యజ్ఞ That's why these ritualists, they have to understand the spirit. Spirit's action is not in the brain. They want to see the spirit in the brain. They can see the spirit. Because this is Brahma-yajyam. This is Atma-yagam. This is Swarajyam. Sarvam khalyadam Brahma. Ekamevatvitiyaam Brahma. Harihi Omtasat. That's the word. If you have a little bit of a life, ఆ దార్శనిక దృష్టితో కూడిన కవిత నేను కొన్ని సందర్భాలలో మెకానికల్గా చేసేటువంటి రిచువలిజంని కొంత పరిశీలనకు పెట్టి దాన్ని అవసరమైతే కొద్దిగా ముట్టికాయ వేసినట్టుగా వేసి ఆ స్పిరిట్ని చూపించేటువంటి ప్రయత్నం చేసి చేయాలి యజ్ఞ రూపంగా యథార్థమైన యజ్ఞం అంటే అలా ఉంటుంది అనే ఒక దార్శనిక దృష్టిని మీకు బోధించడానికి ప్రయత్నం చేశాను మీరు ఆ స్పిరిట్లో తీసుకోండి నేను చెప్పిన మాటలు అంతేగాని ఏదో రిచువల్ని ఏదో అన్నానని అనుకోకండి ఆ స్పిరిట్లో తీసుకోవాలి రిచువల్ రిచువల్ని అపాయింట్ ఇస్తే రిచువల్ని జాగ్రత్తగా బోధిస్తాం పిల్లలకి ఇప్పుడు తొమ్మిదో ఏడు బ్రహ్మచారిగా ఉన్నాడు అనుకోండి వాడికి ఏదైనా సంధ్యావనం చేయరా అగ్ని అగ్ని ప్రధానం చేయాలని రిచువల్ బోధిస్తారు తొంభై ఏడు కూడా రిచువల్ బోధిస్తారా బోధించరు ఎందుకంటే తొంభై ఏళ్ళ వాడు రిచువల్ ఏం చేస్తాడు వాడికి ఏమైనా బోధిస్తారంటే చూడు నువ్వు నీ భావనని శుద్ధి చేసుకో నీ భావనని ఇంప్రూవ్ చేసుకో ఎందుకంటే తొంభై ఏళ్ళవాడు కాలతో నడిచేది చేతితో కొట్టుకునేది ఏమి ఉండదు భావనయే మిగిలి ఉంటున్నాయి కాబట్టి భావనని శుద్ధి చేసుకో రిచువల్కి ఇంపార్టెన్స్ తగ్గించు లేకపోతే ఏమవుతుంది తొంభై ఏళ్ళ వాడు బెంగ పెట్టుకు కూర్చుంటాడు నేనే రిచువల్ చేయలేకపోతున్నాను యువ్ కమక్రా సచ్ పీపుల్ వాడు బెంగ పెట్టుకు కూర్చుంటాడు ఎందుకని ఫిజికల్ యాక్షన్ స్థానంలో ఆ స్పిరిచువల్ విషన్ లేకుండగా పోయింది కనుక అందుకోసం నేను మీకు రిచువలిజం చెప్పట్లేదు ఐఎమ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద విషన్ ఆఫ్ వేదాస్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ రిచువల్స్ ఎక్సెట్రా ఎవరిలో నాతో విగ్రహం పెట్టి మేము పూజ చేస్తూ ఉన్నారు ఎవరో పోయారు ఒక ఆయన ఒక ఆయన పోయారు ఆయన విగ్రహం పెట్టి పూజ చేస్తూ ఉన్నారు అలా ఎందుకండి పోయినా ఆయన విగ్రహం పెట్టి పూజ చేస్తానంటారు ఏమిటి అలా అక్కర్లేదు ఆయన చెప్పిన సూక్తులు ఏమున్నాయో సంగ్రహం చేయండి వాటిని ఆచరణలో పెట్టి ప్రయత్నం చేయండి పుట్ దిస్ ఎనర్జీ దే అని నేనున్నాను అంటే అయితే మరి అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టి పూజ చేస్తున్నారు అది కూడా అలాంటిదేనంటారాని అడిగాను చూడండి ఆ ప్రశ్న చూడో ఒక ఆయన పోతే ఆయన విగ్రహం గురించి నేను రిప్లై నన్ను సలహా అడిగితే నేను రిప్లై ఇచ్చాను దానికి దానికి ఎక్కడికి ఎక్కడికి కనెక్షను నేనేమని చెప్పానంటే నేను మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పానండి మీరు ప్రశ్న దేని గురించి అడిగారు ఎవరో పోయినా ఆయన విగ్రహం గురించి అడిగారు కదా దానికి సమాధానం చెప్పాను నేను వెంకటేశ్వర స్వామి విగ్రహానికి సమాధానం చెప్పలేదు మీరు అది అడగలేదు నేను చెప్పలేదు హ్యావ్ ఎ గుడ్ డే ఐ రిమైన్ అని నేను కంక్లూడ్ చేశాను అక్కడితో ఆ డిస్కషన్ ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ డిస్కషన్ ఫర్దర్ ఎందుకంటే మీరు ఫర్దర్గా తీసుకెళ్తే ఇట్ ల్యాండ్స్ ఇంటూ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇష్యూస్ అది సరళంగా తేలదు అది దాంట్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి And when you are not ready for a small thing, then you can go to a small poison note, and you can go to a small poison note, and you can go to a small poison note,